సోదం ఇస్తు ప్రభా నా జీవ ఈ దినం అంతా కాశీ కాపాడి ఈ దినం మాకు ఇచ్చిన నూతన జీవన ప్రభా అభిషేకం కృప మీద కృపబెట్టి అలాగే ఇంకా మా హ్యాస క్రియలు తొలగించని మీలాంటి మనుషులు మీలాంటి ప్రేమ అలాగే అనా జీవాన్ని మా ప్రాంతంలో మీకు అధికారం పొవపడాలి అలాగే మీరు మార్చిమని ప్రార్థిస్తూ నా జీవానికి ఎంతమంది చూడలేక ఉండరు అలాగే తన కాలం ఊహించు మనీ మాకు ఒక పనికు నిలబెట్ట అది ప్రభా దాన్ని నిమిత్తం ఉండాలా దాని మీకున్న ఆశక్తి అలాది అని ఆ దీవాన్ని చూస్తే ప్రభా ఆసక్తి కలిపి నా దీవాన్ని వీలైకు వీలైకున్న ఆసక్తి దైచే ప్రభా వైషవి ఆసక్తి ఉండే మీకు లోబడి నడిచినడు అలాగా విజేత కలిగి మీకు లోబడాలా మీద ఉండాలా రాణి బిడ్డలు నడిపించి ఆటగిల కాల్చి అలాది అమ్ముద్ధి తొలగింది మీ బుద్ధి జ్ఞానంతో ఆత్మకు మీ పరిశోధన సాధించి వాక్య ధర పాఠశాల నడిపించి విజయం ప్రాజల మీరు మా ప్రాధం వినుమని సప్లపర్తి సైతం తీయాలి కలిసి మీ సమీర్ ఆమెను భయపడకున్న మంద దయగాళ్ళని తండ్రి పిల్ల చూచున్నాడు భయపడకుము ఓ చిన్న మంద దయగాలని తండ్రి పిలచూచున్నాడు భయపాడకుము చిన్నాని కియగరి పున్నా తపిలుపుని పూచేను పున్నా తపిలుపుని కూయిచేలు తన రాస్త నిన్ను కొన్నాడు తన రాస్తమే చీ నిన్ను కొన్నాడు భయపాడకుము చిన్న మందయగాలని తండ్రి పిలచూచున్నాడు భయపాడకుము ఓ చిన్న మంద అక్షయ నిర్మలవాడ క్షయ నిర్మల వాడీ రక్షణశా శ్యామో భద్ర పరచి రక్షాణ శ్యామో భద్ర పరచి నిశ్చయమోగా ని పిలిచిను నిశ్చయమోగా ని పిలిచిను భయపాడము చిన్న మంద యగాలని తండ్రి పిలచూచున్నాడు భయపాడకుము చిన్న మందం శిలువాలో ఏసు చనిపోయి బ్రతికే శిలువాలో ఏసు చనిపోయి బ్రతికే గెలిచే సమాధి జయమియ నీకు గెలిచే సమాధి జయమియ halleluya nee paadumu neevu halleluyahani paaduvumu neevu vaya paadakumu o chinna manda vaya gaalani doy pila chinnaaadu vaya paadakumu o chinna manda halleluyah హలో లియా మొదటి పేతులు రాసిన పత్రిక ఫస్ట్ పేతులు మొదటి పేతులు రాసిన పత్రిక మొదటి మొదటి పేతులు నాలుగో అధ్యాయం నుంచి మొద మొదటి వచ్చిన మనం వాక్యం ధ్యానిస్తాము సరే వాక్యం ధ్యానించకముందు చిన్నగా ప్రార్థన చేస్తాము స్తోత్రం ప్రభా పరిశీధురా గొప్పదేవ సర్వశక్తి సంప్రండ మోహన తిరుగు దేవ మహిమస్తరీపకు తల్లి కృపామైన కిస్త స్తోత్రమైన గొప్పదేవ ఈ గడిచిన కాలమంతా ప్రవ్వ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రవ్వ మమ్మల్ని సజ్జీలుగా నిలబెట్టుకున్నారు దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడు మీక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించినారు దాన్ని నీకు వర్ణాలు ప్రవ్వా నీకే కృతజ్ఞతలు పెంచుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహైశ్వర్యం మీకే కలుగును కాళీయ ప్రభావ రోధికాలనైనా మీ యొక్క సైనిక మేము వచ్చినాం దేవ మీరే మాతో మాట్లాడండి మా తలంపులు మా అలచిన సమస్తం కొట్టివైన ప్రవ్వ మీకు తలంపులు మీకు ఆలోచన కనుగించండి మీకు నీతి సత్యాన్ని ప్రకటించి బిడల గుడి మీకు పరిశుభాత్మతో నింపి ప్రవ్వ మీరే వాకిందరి మాత్రం మాట్లాడి ఆ తలంపులన్నీ సమస్తం మీ కంట్రోల్ తీసుకొని మీ ఆత్మధర్వం నడిపించమని ఏసుక్రీస్తు పరిషు నామ ప్రార్థిస్తుంది ఆమెన్లూయ సరే మొదటి పేరుతో రాసిన పత్రిక నాలుగో అధ్యయంలో మొదటి వచ్చిన ఏముందంటే క్రీస్తు శరీరం అందు శ్రమ పడును అట్టి మనసును మీరు ఆయుధముగా ధరించుకుండా చూడండి క్రీస్తు శరీరం అందు శ్రమ పడను కాబట్టి ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఈ లోకానికి మనం చూస్తాం కదా కాబట్టి ఆయన ఆది ఎందు వాక్యము దేవుని ఆ వాక్యమే దేవుడను ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను అని వాక్యం మనం చూస్తాం కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకొచ్చినప్పుడు ఈ సృష్టిలో మొదట అవాదములు వాళ్ళు దేవుని ఆ వాక్యాన్ని ధృణీకరించినప్పుడు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అవాదం ద్వారా పాపం వచ్చింది లోకంలోకి కాబట్టి ఆ పాపం నుంచి మనుషులు విడుదల పొందాలంటే ఖచ్చితంగా గొర్రెల రక్తం ద్వారా కోడెల రక్తం ద్వారా పాపం పోదు కాబట్టి అది ఎప్పటికీ ప్రతి సంవత్సరం ప్రతి ఏటాది జ్ఞాపకానికి వస్తుంది కాబట్టి యేసు ఈ లోకానికి ఒక శరీరం ధరించుకొని రావాల్సి ఆయన దేవుడు ఆయన సర్వశక్తి దేవుడు ఈ సృష్టి మొత్తం ఆయన సృష్టించిన అలాంటి గొప్ప దేవుడు మానవుల మానవుల పాపము కొరకాయి అంటే దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చిండు ఈ సృష్టి మొత్తం మీరు వెళ్ళండి మీరు ఇటన్నిటి మీకు లోపరుచుకొని అని చెప్పిన అవవాదంతో కానీ వాళ్ళు ఆధిక్యత పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నప్పుడు తిరిగి అది మనుషులకు ఇవ్వాలా అనేది ప్రణాళిక కాబట్టి ఆయనే ఈ లోకంలో ఒక కన్నిక గర్భంలో జన్మించినట్టు మనం చూస్తాం ఎందుకంటే యశ్ భక్తుడు చెప్తాడు ఏడు వందల రెండు ఈ యొక్క సంవత్సరాలు టూ దానికి ముందు ఏడు వందల సంవత్సరాల క్రితం యశ ప్రవశించి మెస్ అయ్య పుడతాడు అని కాబట్టి ఆయన ఈ లోకంలో తండ్రి ఒక సూచన మీకు చూపును కాబట్టి కన్నిక గర్భతి కుమార్ని కన్ను అతనికి ఇమ్మాన్యుని పేరు పెట్టుకుని వాక్యం చూస్తున్నాను కాబట్టి తండ్రి ఒక సూచనలాగా చూపించాడు ఆ తండ్రి ఆయననే ఏసు ఏసు రూపకంగా ఈ లోకానికి రావాల్సిచ్చింది కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆయన ఆత్మ దేవుడు కాబట్టి ఆత్మకు శరీరం కావాలి కాబట్టి ఆయన మనుషు కుమారుడిగా ఈ లోకానికి వచ్చిండేందుకు అనేకులు పాపముల నుంచి విముక్తి కలిగించడానికి కాబట్టి బాణిసత్వం నుంచి దేవుడు మనకు విడుదల కల్పించడానికి దేవుడు విముక్తి కల్పించడానికి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన వచ్చిండు తన ప్రాణాన్ని త్యాగం చేసి నా ఎన్నో విషయాలు మనకు బోధించింది ఆయన ఆ కాలంలో బైబుల్ వాక్యం ద్వారా మనం చూస్తున్నప్పుడు ఎన్నో విషయాలు ఆత్మీయమనే విషయాలు దేవుని ఎట్లా ప్రేమించాలా దేవునితో ఎట్లా సంభాషించాలా అని చూడండి ఒక ఒక విధంగా ఆయన ఒక దేవుళ్ళలాగా మాట్లాడుతున్నాడు ఒక విధంగా ఒక ఒక కుమారులాగా మాట్లాడుతున్నాడు అంటే రెండు రోల్స్ పాటించినట్టు మనం చూస్తాం అక్కడ దేవుడు సర్వశక్తి దేవుడు ఆయన బాప్సం పొందినట్టు మనం చూస్తాం ఎందుకంటే మనుషులందరూ భాప్సం పొందాలా ఆయన పరిశుధాత్మ పొందుకున్నట్టు మనం చూస్తాం ఎందుకంటే అందరూ పరిశుధాత్మ పొందుకోవాలా కాబట్టి దేవుని శువార్త ప్రకటించాలా అన్ని విధానాలు ఆయన ఈ లోకంలో అన్ని విధానాలు చూపించింది మనకి ఒక దేవుడే వచ్చి చూపించాడు మనుషులు చూపిస్తే ఈయన మనుషుడు ఈయన ఎట్లా నమ్మాలని చెప్పాను అని మనం చూస్తూ ఉంటాం కానీ దేవాతి దేవుడే ఆ మహిమగల సింహాసన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయనే ఈ లోకంలో జీవించిండు మనుషుల మధ్యలో జీవించిండు ఆయన కానీ ఆయన పాపం లేని వాడిగా జీవించండు ఆయన పరిశుద్ధుడైన కాబట్టి ఆయన పరిశుద్ధతను అందరూ పొందుకోవాలా ఒక ఒక దేవుని సేవకుడు ఎట్లా జీవించాలా దేవునితో ఎట్లా ఎట్లా దేవుని ప్రేమించాలా అనే విషయాలు ఆయన చూపించాను శిష్యులందరికీ కాబట్టి అట్లా ఎవరు కూడా అట్లా అర్థం చేసుకోడు కాబట్టి అది వేరేలాగా లాంగ్వేజ్లో పోతూ ఉంటుంది మనుషులు అర్థం చేసుకునే విధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన దైవత్వాన్ని మనం గురి ఆ ప్రవచనం మనం గుర్తించినప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి ఎందుకు ఆయన శరీరం ధరించి రావదొచ్చిందన్నప్పుడు ఈ లోకంలో పాపం నుంచి విముక్తి కలిగించాలని కాబట్టి యేసు ప్రభాటుడు నేను ఇంకా నేను నేను మీతో ఇంకా ఏ అనేకమంది సంగతులు మీతో చెప్పాలన్నాను గాని మీరు ఇప్పుడు వాటిని వినలేసిలు ఉన్నారు అన్నది ఆదరణకర్త మీదకి వచ్చినప్పుడు పరిశురాత్మ వచ్చినప్పుడు మీరు నా అనువర్తిని తీసుకొని మీకు బోధించును అని ఉంది వాక్యం కాబట్టి ఆయనే యేసు ప్రభే ఆత్మరూపంగా ఇప్పుడు మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఎందుకు శ్రమ వచ్చింది ఈ వాక్యము పేతుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు ఈ వాక్యాన్ని ఎందుకు పేతులు జ్ఞాపకం చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవాలా ఎందుకు ఆయన అంతగా జ్ఞాపకం చేస్తున్నప్పుడు క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి అంటే ఒక ఆ శ్రమని ఒక ఆయుధంగా ధరించుకోవాలంట ఫస్ట్ ఏంది ఆ శ్రమ తర్వాత అట్టి మనసు అంటే దేవుని యొక్క మనసును ఒక ఆయుధంగా ధరించుకోవాలంట అంటే ఆయన మనసే మనకు ఒక ఆయుధం అంటే ఆయన ఏ రీతిగా జయించండు ప్రతి శ్రమలు ఏ రీతిగా వర్తించే విడుదల విజయం పొందిండు ఆ సమస్య వచ్చినప్పుడు ఏ రీతిగా సంభాషించిండు ఆయన ఏ రీతిగా దాన్ని ముందుకెళ్ళిపోయింది దాన్ని ఛేదించుకొని అనే విషయాలు మనం చూస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక విధానం చూసినప్పుడు ఆయన భాంసం పొందిన తర్వాత ఆయన ఆ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆత్మ వలన అరణ్యంలో కొనిపోబడినందు కాబట్టి ఆయన అరణ్యంలో కొనుపోబడినప్పుడు నలభై దినాలు ఆయన ఉపాసం ఉంది నలభై దిన అరణ్యంలో కొనిపోయినప్పుడు ఏం జరిగింది ఇది ఒక సూచన ఆయన ఆయన శ్రమ ఆయన శ్రమ పడను శరీరమందు అట్టి మనసును మీరు ఆయుధంగా ధరించుకున్నప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటాం మనం ఈ రోజు క్రైస్తవులు ఏం చేస్తారంటే ఆయన ఆయనను ధరించి ఆయన ఆయన పేరు చెప్పుకుంటూ ఆయన వాక్యం అని ఇంతం ఆయన మనసును ధరించుకోమంట చూడండి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన మనసుని ఆయుధంగా ధరించుకోవాలంట ఏసు ప్రభు ఒక అంటే ఏసు ప్రభుని మనం ఆయుధంగా ధరించుకోవాలన్నట్ట అంటే మనకే ఒక ఆయుధం అన్నట్టు కాబట్టి ప్రభు నీ ఉంటే ప్రభు నీతో పాటు ఉంటే ప్రభు నీలో ఉంటే ఆయన ఆత్మ నీలో ఉంటే ఒక ఆయుధం అన్నట్టు ఎందుకంటే ఆయన మనసు ఆయన గుణగాణాలన్నీ నీళ్ళకి వస్తూ ఉంటాయి కాబట్టి మనము ఆయన ఆత్మ పొందుకున్నప్పుడు పరిశురాత్మ పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితమే ఎక్కడ ఉంది వాక్యం జ్ఞాపకం వస్తుంది పరిశురాత్మ వచ్చినప్పుడు అంట మనకు క్రొత్త మనసు వస్తుంది అంట ఉంది వాక్యం మన చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే పరిశుధాత్మ అనే ఫంక్షన్ ఎట్లా ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఒక సర్వ సత్యంలోకి మనం పోతాము తర్వాత కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహిస్తాము శక్తి పొందుకుంటాము కాబట్టి సువార్త ప్రకటిస్తాము కానీ దానికి ముందు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉంటుందో అప్పుడు నీ కొత్త అంటే నీ నూతన జన్మ అంటే నూతనంగా నువ్వు మార్చబడుతున్నా నీ మనసు నీ తలంపులు నీ ఆలోచన సమస్తం మార్చబడుతూ ఉంటాయి చూడండి ఎందుకంటే అప్పుడు నువ్వు నువ్వు వేసు అంటే ఆయన ఆయన దైవత్వాన్ని నువ్వు నువ్వు గ్రహించగలుగుతావు ఆయన ఆయన నీలో ఉన్నడు అని ఆయన గుణగణాలన్నీ నిల్వస్తాయి అన్నట్టు ఆ మనసు అంటే ఏసు ప్రభు అది అంటే ఇక్కడ ఏం చెప్తున్నంటే అట్టి మనసును మీరు ఆయుధంగా ధరించుకోవాలంటే కొత్త మనసు కదా అంటే పాపం లేనిది అన్నట్టు కాబట్టి ఆయన మనసు అన్నప్పుడు ఏసుప్రభ అంటే ఆయన పాపం లేని వాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను పొందుకున్న మనం కూడా పరిశుద్ధంగా జీవించాలా పరిశుద్ధతతోనే పాపాన్ని జయించాల కాబట్టి పాపం ఎక్కడైతే కృప ఎక్కడైతే విస్త పాపం ఎక్కడైతే విస్తరించిందో అంతకంటే ఎక్కువగా కృప కూడా విస్తరించింది అనట్టు మన రోమిలాసిన పత్రికలు మనం చూస్తాం కదా కాబట్టి ఎందుకంటే దానికి ఆపోజిట్ అన్నట్టు ఎందుకంటే పాపాన్ని దాన్ని పరిహరించాలంటే కేవలము ఆయన కృపనే ఆయనను ప్రేమిస్తే నీకు విడుదల ఆయన దగ్గరకు వచ్చి నువ్వు క్షమాపణ కోరుకుంటే నీకు స్వస్థత నీకు విడుదల కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయన మనసును మనం ధరించుకోవాలా ఆయుధంగా ధరించుకోవాలా ఆయుధం అనే పదాన్ని మనం వాడుతున్నాం కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన నలభై దిన శ్రమ పడినప్పుడు ఆయన ఏం చేసిండు సైతాను భయంకరంగా శోధించింది కదా చోధించింది చూడండి ఆయన అంత శోధంలో కాని ఆయన పడిపోలే ప్రతి దాంట్లో ఆయన ఏం చేసిండు వాక్యాన్ని వాడింది ఆయన సైతాను కూడా వాక్యం చూపించింది మోసగిస్తారు ఉల్టా చూడండి ఒక దశలో మన మనుషులు మనకి ప్రశ్న వచ్చినప్పుడు ఏమవుతుందంటే జవాబు ఒకవాడికి ప్రశ్నలాగా అనిపిస్తూ ఉంటుంది నువ్వు ఫస్ట్ ప్రశ్న వేస్తే జవాబు నీకు రావాలా కానీ వాళ్ళకి వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే మైండ్ జవాబే ప్రశ్నలాగా వాడుకో ప్రశ్నలాగా ఇస్తే నీకు జవాబు ఎక్కడికి వెళ్ళి అంటే మోసం ఉన్నట్టు వాడు మోస కూర్చో ఉన్నట్టు అంటే వాళ్ళ గుడ్డితన ఉన్నట్టు గుడ్డి వారు ఎందుకంటే ప్రశ్న ఏందో సమాధానం ఏందో వాళ్ళకి తెలియని స్థితిలో ఉన్నారు ఈరోజు ఎందుకున్నారు అన్నప్పుడు వాళ్ళ దేవుని ఆత్మ లేదు దేవుని మనసు లేదు కాబట్టి ఈ లోకం భయంకరమైన కాలం కదా కాబట్టి ఇప్పుడు శ్రమలు స్టార్ట్ అయిపోయిన ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి రెండు వేల సంవత్సరం సంవత్సరాల క్రితమే కాబట్టి ఇక్కడ ఎందుకు శ్రమన్నప్పుడు నీ శరీరంలో బలహీతలు నువ్వు శ్రమ తప్పదు కాబట్టి నువ్వు ఒక ఆయుధంలాగా శ్రమను నువ్వు ధరించుకోవాలా ఏసు ఒక మనుషుని ధరించుకుంటే నువ్వు నీ శ్రమల మీద నీకు విజయం పొందువు అది ఆయుధం అన్నప్పుడు ఆయన వాక్యమే కదా ఆయన వాక్యమే మనకు రెండు గల కడ్గా కదా ఆయన వాక్యమే ఆత్మ వలన ఆయన వాక్యమే ఆయుధం వాక్యమే కదా ఆయన మనసు అన్నగా ఏసు అంటే ఆయన ఆయనే ఒక ఆయుధం మనకి ఆయన శ్రమను ఎట్లా జయించిండో అట్లా కూడా మనం జయించాలా ఆయన శ్రమలో నలభై భయంకరమైన శ్రమనుభించింది అక్కడ ఆకలి అంతగా చేసింది కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన దాని నుంచి పడిపోలే సైతాన్ని శోధించిండు కాబట్టి చివరికి అది విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆయన చూడండి అక్కడ ఒక మానవుడిలాగా ఆయన సంబోధిస్తున్నాడు అక్కడ అంటే ఒక ఒక దేవుడు ఒక మానవులాగా కనిపిస్తుంటే అన్ని వాళ్ళు ఆయన గుణగణాలు మనం ఆయన మాట్లాడే విధానంలో కూడా మనం అన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఏంటంటే ఒక దశలో ఆయన తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొక్క నుంచి ఆ శ్రమ వచ్చినప్పుడు అయినా కానీ నా చిత్తం బతుంది నీ చిత్తను కాకుండా ఆయన ఒక మానవులాగా ఒక దేవుని కుమారులాగా కానీ ఆ శిలువులో మరణించేటప్పుడు ఆ దొంగతోని మాట్లాడినప్పుడు నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావు అని అని చెప్పిండి అక్కడొక దేవుళ్లాగా మాట్లాడండి అంటే అంత అంత అధికారము ఎవరిస్తారాయన నా దేవా నా దేవ నా చెయ్యి నువ్వు ఎలా విడిచిటివి అని ప్రభు చెప్పిడు అక్కడ ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు అక్కడ అంటే ఒక కుమారులాగా అంటే చూడండి మనం ఇప్పుడు అర్థం చేసుకున్నప్పుడు ఆ అవన్నీ మనం జయించాలంటే వాటన్నిటిని శ్రమలోంచి మనం విజయం పొందాలంటే ఏసు ప్రభు ఏ రీతిగా ఆయన ఆయన జీవించిండో ఏ రీతిగా ప్రతి దశలో తండ్రితో మాట్లాడినో అట్లా విధానం మనం కాబట్టి మను మనం అదొక ఆయుధంలాగా ధరించుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలంట సువార్త ప్రకటించుకుంటూ మనం వెళ్ళిపోవాలి కానీ ఇంకా బాణిసత్వంలోనే ఉంటే ఇంకా ఈ లోకంలోనే ఉంటే కష్టం ఉన్నట్టు చూడండి ఇంకేందేమో చెప్తాను చూడండి శరీర శరీర విషయంలో శ్రమ వాడు శరీరం జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనసాశలను అనుసరింపు నడుచుకునక అంటే ఇంతకాలం శరీరంలో శ్రమ పడిన వాడు మిగిలిన కాలములు కూడా మనుసాశలను అనుసరించి నడుచుకోవద్దంట అంటే ఇంతకాలం వరకు మీరు శరీరంగా జీవించినారు ఇంతకాలం వరకు మీ కోరికలు తీర్చుకున్నారు ఇంతకాలం వరకు మీ ఆశలు తీర్చుకున్నారు కానీ ఇక మీదట అట్లా జీవించొద్దు అంటే ఆ కాలం వేరే మిగతా కాలం గతించిన కాలం చాలు గతించిన కాలము ఇంకా చాలు ఇంతకాలం మనం యథావిధిగా జీవించుంటాం కదా వాక్యం తెలిసి కూడా మనం ఏం చేస్తాం అంటే కొన్ని విషయంలో మనం కాంప్రమైజ్ అయిపోయి మనం పోతూ ఉంటాం కానీ ఇక ఇక్కడ నుంచి అట్ట జీవించడానికి వీల్లేదని చెప్తుంది ఈ వాక్యం చెప్తుంది దేవుని ఇష్టానుసారంగా మీరు నడుచుకున్నట్లు పాపముతో జోలు ఇక ఉండక ఉండ లేక ఉండవలను అంటే ఇక దేవుని ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలంట అంటే దేవుని చిత్తం దేవునికి ఇష్టం ఆయనకి దేనికి ఆయన ఏదంటే ఇష్టమో ఆయనకి మనుషులు నచించుకోవటం ఇష్టమా లేదు కాబట్టి ఆయనకి ఏమి ఇష్టము అందరూ రక్షింపబడాలా అందరూ రక్షణ మార్పులకు రావాలా పాపం నుంచి వాళ్ళంతా విడుదల పొందాలనేది ఇష్టం కాబట్టి మనకు కూడా అట్లా ఉండాలా కాబట్టి ఆయన శ్రమ పడి ఆయన మరణాన్ని గెలిచిండు తిరిగి లేచిండు ఇప్పుడు మనం కూడా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్వనం మనం పాల్పొందిన వాళ్ళం కదా రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ పాల్పొందిన వాళ్ళే కాబట్టి ఆయన సాదృష్టమైన మరణంలో పాల్పొందినం సాదృష్టమైన పునరుద్వానం పొందినం మనం కాదు ప్రతిదీ ఆయనకు మాదిరిగానే మనతో పాటు ఆయనతో పాటు మనం లేపిండు ప్రభుతో పాటు లేపిండు చూడండి కాబట్టి మనం పాపము జోలికి పోవద్దు అంట రక్షణ పొందిన మనము వాటన్నిటి అంటే బాప్తీష్మము అన్నప్పుడు అది చాలా అర్థం ఉంటుంది అక్కడ ఆయన మరణాన్ని సూచిస్తుంది అది ఆయన మరణ భూస్థాపన పునరుద్ధం ఆయన శ్రమలో గుండబోయి అది జయించి విడుదల పొందుకున్నాడు జీవాన్ని పొందుకున్నాడు కాబట్టి మనం కూడా శ్రమలో గుండోక తప్పదు కాబట్టి ఆయన ఎందుకు శ్రమ పొందిండు మనుషులంతా పాపములు ఉన్నారు కాబట్టి ఆయన మరణించిండు ఆయన రక్తాన్ని కాచి విముక్తి కలిగించిండు ఆయన జీవం ఇచ్చిండు కాబట్టి అదే సాదృశ్యంగా మనం కూడా ఏం చేయాలంటే ఆయన ఆయన చెప్పిన ఒక మాటను మనం పట్టుకొని మనం జీవించాలా అందుకే యోహాన్ పత్రిక మనం చూస్తాం ఆయన మన మనం ప్రాణం పెట్టింది కనుక దీనివల్ల ప్రేమ ఎత్తుదో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనం కూడా మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టే ఉన్నాము అని చెప్తారు యోహాను మొదటి యోహన్ రాసిన పత్రిక మూడో అధ్యయం పద్నాలుగో వచ్చిన పదహారు వచ్చిన ఉంటుంది మన వాకింగ్ కాబట్టి చూడండి ఎందుకు శ్రమ ఇది మనం అర్థం చేసుకోవాలా ఇది శ్రమల కాలం ఇప్పుడు మనం ఉంటుంది శ్రమల కాలం బహు భయంకరమైన శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో నువ్వు విశ్వాసాన్ని నువ్వు నువ్వు పరిశుద్ధంగా జీవించాలా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు మన అందరిని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే పాపము ఏ రీతికి వస్తుందో మనకు తెలియదు మనుషుల ద్వారా వస్తుంది ఎంత భయంకరంగా క్రూరంగా తయారవుతున్నారు మనుషులు నీ సహనాన్నే నీకు నువ్వు సహనమనే పరీక్షిస్తారు వాళ్ళు అంటే అంతగా నిన్ను చేస్తారు అయినా కానీ నువ్వు నువ్వు మటుకు నువ్వు ఆయన మనుషులు ధరించుకుంటే ఆయన ఏ రీతిగా శ్రమల నుంచి విడుదల పొందిండో పాపం నుంచి విడుదల పొందిండో ఈ లోకపు విధానాల నుంచి విడుదల పొందిండో ఆ రీతిగా నువ్వు పొందుతావు అది నువ్వు ధరించుకోలేక ఆయుధములాగా ఎందుకంటే ఈ శ్రమల కాలంలో మనకి ఆత్మములైన ఖడ్గం దేవుని వాక్యము పరిశుధాత్మ అభిషేకం మనకి ఎంతో అవసరం అది ఉంటేనే మన దుష్టునితో మనం విజయం పొందగలం భయంకరమైన శక్తులు దురాత్మలు ప్రతి డీమిన్స్ అన్ని భయంకరంగా మనుషుల్లో దూరి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వాటి మీద మనకు దేవుడు అధికారం ఇచ్చింది కదా మీరు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చిన సర్పముల తేలిన తొక్కు మీకు అధికారం ఇచ్చా అన్నాడు ప్రభు చెప్తున్నాడు అది తెలుసు మనకు సర్పముల తేలి ఏందో బోధైందో కాబట్టి వాడి మీద మనకు అధికారం ఇచ్చినప్పుడు మనం ఏం జా అధికారంలో వాడుకోవాలి కాబట్టి ఈ లోకంలో ఇంతకాలం శరీర విషయంలో శరీరంలో శ్రమ కాబట్టి శరీరంలో శ్రమ పడితే వెడడం వేస్ట్ అన్నట్టు ను ఆత్మలో శ్రమ దేవుని సేవలో మనం ఇదే మనకు ఎప్పుడు నన్ను వెంటాడుతూ ఉంటుంది ఈ లోకంలో మనం ఎంత శ్రమలు పొందినా గానీ ఎన్నో శ్రమలు పొందుతూ ఉంటాం సామాన్యమైన శ్రమలు సాంఘికమైన శ్రమలు కానీ ఆత్మ వలన శ్రమలు ఇప్పుడు పొందిన మనం ఇప్పుడు పొందాలా ఎందుకంటే ప్రభు కొరకు శ్రమ పొందాలా అది విలువ గలదీ ఆయన దృష్టిలో ఈ లోకంలో ఈ లోకంలో శ్రమ పొందితే ఈ లోకాది చిన్న చిన్న విషయాల్లో ఈ లోకపదమైన విధానాల శ్రమ పెడితే అది వేస్ట్ అన్నట్టు ఇక్కడ అదే చెప్తుంది వాక్యం చూడండి శరీర విషయంలో శ్రమపడి వాడు శరీరం ముందు జీవించి మిగిలిన కాలం ఇక మీదటను మనుషాశలను అనుసరింపు నడుచుకున్నాక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంకు పాపముతో జోలి ఏమీ లేక ఉండవలను కాబట్టి పాపముల జోలికి పోవద్దు అంటే జీవించేవాడు ఖచ్చితంగా పాపంలో పడిపోతాడు అని చెప్తుంది వాక్యం ఆ రీతిగానే మీరు పాపం జోలికి పోవద్దు దేవుని ఇష్టానుసారంగా అన్నప్పుడు దేవుని చిత్తానుసారంగా అన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారగా మనం పట్టుకొని నడిస్తేనే పాపంలో మనం పడం ఏ రీతిగా అన్నప్పుడు మొదటి వ్యూహం రాసిన పథకంలో ఏముందంటే దేవుని పిల్లలు పాపము చేయరు అని వాక్యం చెప్తుంది ఎందుకు చేయరు అన్నప్పుడు ఒక ప్రశ్నలాగా మనం అందుకోవాలి ఎందుకు పాపం చేయరు వాళ్ళు అంటే అక్కడ ఉంది వాక్యం కింద దాని ఆన్సర్ ఉంది కింద ఏంటంటే వాడు తను భద్రం చేస్తుండే కనుక దుష్టుడు వాణి ముట్టడు అని వాక్యం చెప్తుంది అంటే ఎట్లా భద్రపరుచుకుంటారు సైతాను నేను ముట్టకుండా ఉండాలంటే వాడు నీ మీదకి రాకుండా ఉండాలంటే నీ మీద వాడు విజయం పొందుకున్నావు అంటే నువ్వు ఎట్లా భద్రపరుచుకుంటావు కేవలం ఆయన వాక్యమే ఆయనను ధరించుకుంటేనే ఆయన మనసును ధరించుకుంటే ఆయుధం దాకా ధరించుకుంటేనే నువ్వు పాపం పాపం నేను చూస్తేనే అది పాపం నేను చూస్తేనే అది పరిగెత్తిపోతుంది పాపం ఉందనుకో నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తుంటే చైతన్య శక్తులు దురాత్మలు అన్ని వాటి విడిచిపెట్టి అది పారిపోతుంది మనుషులు పాపం చేసిన దృష్ట అవి పారిపోతూ ఉంటాయి ఎందుకంటే దేవుని వాకి బయలుపరచబడుతున్నప్పుడు దేవునికి వెలుగు అక్కడ బయలుపరచబడుతున్నప్పుడు ఆ చీకటి శక్తులన్నీ వెళ్ళిపోయి ఆయన వెలుగు వాళ్ళకు వస్తుంది అప్పుడు వాళ్ళు ఆయన ధరించుకున్న వాళ్ళగా ఉంటారు ప్రభు వాళ్ళతో పాటు ఉంటాడు కాబట్టి వాడు సైతాను ముట్టలేడు వాడు కాబట్టి ఏసు ప్రభుని కూడా మన మన ప్రభువు కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన సైతాను ఆయన ముట్టలే ఆయన ఎదురుగుండి సంభాషించింది కానీ ఆయన లోపలికి రాలే కానీ దాన్ని ఎట్లా ఎదిరించిండు అనేది మనం నేర్చుకోవాలి ఇక్కడ కాబట్టి మనం కూడా ఈ లోకప్ప విధానాలు ఉన్నప్పుడు మనం ఎట్లా ఎదిరించాలా వాటిని వాటి నుంచి ఎట్లా విడుదల పొందాలా ఎట్లా బయటికి రావాలా ఆ విషయాలు దేవుడు చూపించిండు ఈ లాక్డౌన్లో మనకి ఎన్నో విషయాలు చూపించిండు వాటిలో కొన్ని మనం వాటిని ప్రాక్టీస్ చేసినాం విశ్వాసం ద్వారా అనుమానించకుండా ఇది సాధ్యమా అని అనుమానించకుండా మనం ప్రాక్టీస్ చేసినాం కానీ ఎన్నో అద్భుతాలు చేసినాం మనం దయ్యాలతో మాట్లాడినప్పుడు పారిపోయినా రోగాలు ఒక మనిషిని ఒక ఫీవర్ వచ్చినప్పుడు ఏ సుకరిస్తున్నాను నేను గద్దిస్తున్నా ఇతను విడిచిపెట్టి పో అంటే అది విడిచిపెట్టిపోయింది ఇవన్నీ చూసినాం కదా మన ఆత్మాన మన సేవా జీవితంలో మన అందరి జీవితంలో జరిగినాయి కాబట్టి ఆ విధానాలు దేవుడు మనం నేర్పిస్తున్నాం ఈ టైం అనుకుంటా అంటే ఈ ఇంతకాలం నుంచి మనం చెప్పబడిన వాక్యాలన్నీ ఈ టైంకి అది రిలీజ్ అంటే ఈ టైంకి వాటిని మనకు దేవుడు భద్రపరిచినప్పుడు ఇక్కడ నుంచి దాన్ని నువ్వు పట్టుకుని దాన్ని అమలు పరుచుకోవాలా అనే విషయాలు అర్థమవుతుంది మనకి కాబట్టి మనం ఇంతకాలం ఏ రీతిగా మనం జీవించిన కాలం ఇక చాలు కాబట్టి ఇప్పుడు దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలా శ్రమల కాలంలో మనం ఉంటున్నాం ఆయుధం ధరించుకోవాలా చూడండి ఇంకా చెప్తున్నాం చూడండి అంటే క్రైస్తవ సంఘానికి పేతురు పత్రిక రాస్తుంటే ఆయన సేవలు ఉన్న వాళ్ళతో మనము పోకిరి శ్రేష్టలు దురాశలను మద్యపానం అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగనివి చేయదగనివి విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకోవచ్చు అన్య జనులలో ఇష్టం నెరవేర్చుకున్నట్టు గతించిన కాలమే చాలును నువ్వు ఇంకా చాలు ఇంతకాలం వరకు మనుషులు ఈ లోకంలో చూడండి ఈ రోజు కూడా ఆ దేవుని బిడల్లో కూడా పోకిరి సేస్తాలు చేస్తాం జోక్స్ వేసుకోవటం ఒకరిని కించపరిసేవల్లాగా మాట్లాడుకోవటం దురాశలు మద్యపాన అల్లరి ఇవన్నీ ఉంటాయి విగ్రహాలు చేసుకోవటం అన్ని ఇష్టం నెరవేర్చే అంటే అనిలకి వీళ్ళకి తేడా ఉండదు కాబట్టి మనం అందుకే మనం ఈ విధానాలు మన నేర్చుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా జీవించాలి ఈ ఈ కాలం ఈ టైం అంతా భయంకరంగా జీవిస్తారు మనుషులు చూడండి ఎంత భయంకరమైన ఈ మనం ఉంటున్న కాలం ఏంది నువ్వు ఏ రీతిగా ఉండాలా కాబట్టి మన ప్రతి దశలో మనం జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా కాబట్టి ఇవన్నీ మనకి ఎదురైన పాటించి మనం తప్పించుకొని పోవాలి ఇంతకాలం గడిచిన కాలమే చాలును అపరి అపరిమితమైన ఆ దుర్వాపరంలో తమతో కూడి మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుతున్నారు కాబట్టి ఒక గుంపు ఇవన్నీ చెయ్యదు ఆ దుర్వాపరంలో పాలు పొందదు కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపడతారంట మిమ్మల్ని దూషిస్తారంట అంటే వీళ్ళు వీళ్ళు ఎంత చెప్పినా కూడా వీళ్ళు వస్తలేదు అని మనుషులు దూషిస్తారంట మనల్ని అయినా సరే మనం భయపడటానికి వీలేదు ఎందుకంటే మనుషులు ఆ రీతిగా ఆ మనుషులు భ్రమ పెడుతుంట ఒక పెద్ద దురాత్మలు చూడండి అందుకే మనం చాలా జాగ్రత్తగా చూడండి మనం జీవించాలనే విషయం చెప్తున్నాం అక్కడ ఇంకా ఏం చెప్తానంటే సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధంగానున్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు ఉంటుంది అంటే అది చూస్తారు త్వరలో కాబట్టి వాళ్ళే ఉత్తరవాదులు అన్నట్టు అంటే అట్లా జీవించారు భయంకరంగా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు ఉంటుంది సజీవులకు ఉంటుంది మృతులకు తీర్పు తీసుకు సిద్ధంగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు అంటే వాళ్ళే ఉన్నరు అన్నట్టు కారణం ఉన్నారు చూడండి మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొంద ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్టు వారికి కూడా సువార్త ప్రకటించబడింది చూడండి వాళ్ళకి తెలియకుండా ఉన్న సువార్త అందరికీ సువార్త ప్రకటించబడింది ఆయన ఎంత కనికరంగా దేవుడు ఆయన ఎంత జాలి దేవుడు ఆయన అందరికీ సువార్థ ప్రకటించబడి ఎందుకంటే ఒక వేసు ప్రభు దేవుని బిడ్డలకి సువార్త కాదు వాళ్ళు కూడా సువార్త ప్రకటించబడింది ఇప్పుడన్నా మీ జీవితాలు మార్చుకోండి ఇప్పుడన్నా మీ జీవితాలు సరిదిద్దుకోండి ఇంతకాలం మీరు శారీరకంగా జీవించినారు ఇక నుంచి అయినా వాటి ఆ అలరితో ఉడిన ఆటపాట్లు వాటి పడకుండా ఆ మత్తులు పడకుండా అబద్ధబోధన మత్తులు పడకుండా జాగ్రత్తగా జీవించండి అని వాళ్ళు కూడా స్వార్త కాబట్టి ఇంకొక ముఖ్యమైన వాక్యం ఏంటంటే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటే ఇతన్నిటి అంతం అంటే దేవుని రాకడా దేవుని రాకడా సమీపమైందంట చూడండి అన్నిటి అంతము సమీపం ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల ప్రార్థన చేటుకు మెలుకుగా ఉండండి చూడండి మనం స్వస్థ బుద్ధి గల అంటే మంచి బుద్ధి గల వారై ప్రార్థన చేయటకు మెలుకువగా ఎందుకంటే అమాంతంగా విప్రదం ఈ లోకం మీదకి రాబోతుంది ఆల్రెడీ వచ్చింది కానీ మనం ఏంటంటే స్వస్థ బుద్ధి గల ప్రార్థన చేయటకు మనం మెలుకువగా ఉండాలంట ఎప్పుడు మెలుకువగా ఉంటామంటే అబద్ధ బోధల నుంచి మనం బయటకు అప్పుడు మనం మెలుకువగా జీవిస్తామంట చూడండి క్రైస్తవ సంఘం ఇదంతా పేతురు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నారంటే క్రైస్తవులకి అంతే కాలంలో మనుషులు ఎట్లా జీవిస్తారో ఎట్లా ఉండబోతున్నాయి అనేది వాళ్ళ కాలంలోనే చూసినా జరిగినాయి కాబట్టి భవిష్యత్తులో కూడా జరుగుతాయి అని చెప్పి ఇప్పుడు మన కాలంలో జరగలేదా ఎగ్జాక్ట్లీ జరుగుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలా దేవుని బిడలు అని మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి చూడండి ప్రేమ అనేక పాపముల కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కని ఎడలో మిక్కటమైన ప్రేమ గలవార కాబట్టి ఈ కాలంలో ప్రేమ ఎంతో అవసరం కదా ఈ శ్రమల కాలంలో ప్రేమ ఉంటుందా మనుషుల్లో శ్రమల కాలంలో ప్రేమ ఉండదు నువ్వు భయంకరంగా శ్రమ అనిపిస్తే నీ దగ్గరకు ఒకటి వచ్చి బ్రదర్ నాకు ఒక వాక్యం చెప్పి బ్రదర్ మాకింట్లో ఈ సమస్య ఉందో బ్రదర్ నేను మా ఇంటికి వచ్చి ప్రార్థించే అప్పుడు నువ్వేం చేస్తావు నాకు నేను శ్రమలో అంటే ఆయన ఆయుధను ధరించుకుంటే నువ్వేం చేస్తావు ఆయన ఆయన మనసును ధరించుకుని నువ్వేం చేస్తావు అంటే వాళ్ళతో పాటు మనం పోతాం పోయి ప్రార్థన చేస్తూ కాబట్టి ఆ క్షణంలో ఆయన మనసు ఆయన ప్రేమ మనలో మనం లేకపోతే లేకపోతే ఏమైతుందంటే నువ్వు పోవు అన్నట్టు అక్కడ అందుకే అన్నిటికంటే అన్ని ప్రేమ అనేక చూడండి అన్నిటి కాలం సమీపించి కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారి ప్రార్థించే మెలుగుగా ఉండను అంట చూడండి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా గణేష్ అండి మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది తెలుసా మెలుగుండడు ఎందుకంటే ప్రేమ అనేక పాపముల కప్పును కాబట్టి ప్రేమ అనేక పాపం కప్పును అంటే నువ్వు ప్రేమిస్తే ఆ పాప ఆ ప్రేమ ఏం చేస్తా అంటే నీ పాపముల క ఆ పాపంలో కప్పు పెడుతుందంట చూడండి అంటే ను ఆ క్షణం నీకు అవన్నీ జ్ఞాపకానికి రావాలంటే నువ్వు ప్రేమనే కనిపిస్తూ ఉంటుంది కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక నేడులో ఒక మిక్కటమైన ప్రేమ గలవారు ఎందుకంటే నువ్వు ప్రేమ చూపిస్తే వాడు పాపం నుంచి వాళ్ళు విముక్తి పొందుతాడు ఎందుకంటే నీళ్ళు దేవుని ప్రేమ ఉంటే వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు వాళ్ళ పాపం నుంచి వాళ్ళు విడుదల మిక్కటమైన మనసు అంటే మంచి మనసు అంటే అమితంగా ప్రేమ గలవారై శనగకుండా ఒకరినికొకటి ఆదిత్యం చేయుడి అంటే ఎప్పుడు కూడా మనం సనగొద్దు అన్నట్టు చూడండి శనగొద్దు సరే ఇంకొక వాక్యం నేను చూపించి నేను ఇక రెండు వచనాల తీసి ముగించేస్తాను చూడండి మనం సనగొద్దు అంట కాబట్టి శనిగే గుణం మనకొద్దు వాళ్ళు శనిగి సంహారకునించే సంప కాబట్టి దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వహులయింది చూడండి దేవుని నానా విధమైన కృప అంటే అన్ని విధాలమైన కృపలు దేవుడు మనకి ఇచ్చిండు కృపావరాలు మనకు అనుగ్రహించండు కాబట్టి మంచి గృహ నిర్వహకులుగా ఉండాలంట అంటే గృహ నిర్వహుడు అంటే ఎవరంటే ఇంటి ఒక యజమానుడు అన్నట్టు మన ప్రవ్వే మనకు యజమానుడు కదా క్రైస్తవ సంఘము గృహం దేవుని గృహానికి సాధిషము ఆ గృహానికి యజమానివుడు మన ప్రవ్వే కాబట్టి మనల్ని దేవుడు తన ఇంటి మీద ఒక గృహ నిర్వహులు పెట్టిండు అనే విషయాకు అర్థం చేసుకోవాలి ఒక్కొక్కడు కృపావరణం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి కాబట్టి నువ్వు ఎంత కృపావరాలు పొందుకుని దేవుళ్ళు ఎంతగానో ఎదిగినవు ఒకరికొకరు ఉపచారం చేయాలంట అంటే ఒకరికొకటి పంచుకోవాలి ఆ విషయాలు ఆ అనుభవాలు పంచుకోవాలా ఇంకా వాళ్ళ దేవుల్లో అలాంటి కృపవరాలు పొందన వాళ్ళు ఉంటే నీ సేవలో ఆ రీతిలో నువ్వు వాళ్ళతో పాటు నువ్వు పంచుకున్నప్పుడు నీలో ఉన్న ఆ యొక్క కృప వాళ్ళ మీదకి వచ్చేస్తుంది ట్రాన్స్ఫర్మ్ అయిపోతుంది అట్లా ఉపచారం చేయాలంట ఒక్కొక్కరు మంచి ఒక్కొక్కరు పొందిన కొలది ఒకరినికొకరు ఉపచారం చేయడి ఒకడు బోధించినలా దైవక్తులు బోధించినట్టు బోధింపాలి సరే ఇక్కడ నుంచి మనకు అర్థం చేసుకోవాలా అంటే దేవుడు మనుషులకు ఏ రీతిగా ఇచ్చిండో అది మనం వాడుకోవాలా అని ఏ రీతిగా మనకు ఎంత సామర్థ్యం ఇచ్చినా అంత వాడుకోవాలనే విషయం చెప్తాడు కాబట్టి ఒకడు ఒకడు బోధించినలో దైవక్తులు బోధించినట్టు బోధింపలను అంటే దేవుని వాక్యం ఏ రీతిలో అట్లనే బోధించాలంట ఒకడు ఉపవా ఉపచారం చేసినలా దేవుడు అను సామర్థ్యం కొంత చేయాలంటే ఇప్పుడు ఆదిత్యం అని ఆయన ఆయన శక్తికి దేవుడు ఎంతగానో శక్తి ఇచ్చిందో దాన్ని సామర్థ్యం కొన్ని చేయాలని చెప్తున్నాడు ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబోడి కాబట్టి ఈ విషయం మనం అంతకే చేసుకోవాలా అన్నిటిలో ఆయన ఒక సేవలోనే కాదు నీ పర్వర్తనలో నువ్వు నువ్వు దేవుని బిడలు ఎట్లా చేస్తావు అన్నిటిలో దేవుడు మహి మహిమ పరచబడతాడంట యుగ యుగములు మహిమ ప్రభావములు ఆయనకుండును గాక మెయిన్ హలలుయూడి కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలా అనే విషయం చెప్తున్నాం ఇందులో ఇంకొక రెండు వాక్యాలు ఉన్నాయి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించ నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించమన్నాడు కాబట్టి ఈ శ్రమల ఈ శ్రమలో నెలకొచ్చినప్పుడు ఆయన మహిమ బయలుపరచబడుతుంది అని నువ్వు సంతోషించాలంట ఆయనను మహిమ పరచడానికే నాకు ఈ శ్రమ వచ్చింది ఇప్పుడు ఈ శ్రమల కాలంలో నేను మహిమ పరచాల అని క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా అంటే ఆయనతో పాటు పొందిన శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషించమాడు ఎందుకు క్రాగా నా క్రీస్తు నామము నిమిత్తము ఆయన నామము నిమిత్తము మీరు నిందల పాలైన మహిమ స్వరూప ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నారు కనుక మీరు ధనిలు అలాలు అచ్చుని ఎంతో గొప్ప ధనిత ఆయన నామ నిమిత్తమో నిందలు పాలైన సైవ నిందేసినా సరే నువ్వు భయపడద్ంట నువ్వు సనగొద్దు గొనగొద్దు నువ్వు ప్రేమించాలా మనుషులు సహోదరుని ప్రేమించాలా ఏదో నీ మీద నువ్వు ఏ పాపం చేయు అయినగా నిన్ను బ్లెయింగ్ చేస్తారు నువ్వు భరించాలా నువ్వు సహించాలా ఎందుకంటే ఇది శమల కాలం కదా ఇది ఒకరినొకరు అప్పజెప్పుకుంటారు ఒకరినొకొకరు నువ్వు అప్పజెప్పుకుంటారు అంత భయంకరమైన కాలం మనకి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా జీవించాలా అనే విషయం ప్రభు చెప్తుంది ఒక విషయం మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలా దేవుని ఆత్మ నీ మీద నిలిచున్నాడు అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే మన ధనిలు అంట కాబట్టి మనం అలాంటి ధన్యత మనం పొందుకోవాలి ఎందుకంటే ఆయన అభిషేకాన్ని మనం పొందుకోవాలా ఆయన పడిన పాటలు పేరు క్రీస్తు పడిన పాటని కొంతైనా పడాలని నా శరీరాన్ని అలగొట్టుకుంటానన్నాడు కాబట్టి భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన శ్రమను మనం ఆయన మనసును మనం ఆయుధంగా ధరించుకోవాలా కాబట్టి ఆయన రాకడ బహు తొరగంది కాబట్టి మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా మన సహోదరులు ఎంతో మంది ఉన్నారు అక్కడ పట్టబడినారు అందుకే పేతురితో మాట్లాడుతాడు ఏసుప్రభు పేతురు శ్రీమోని పేతురు సైతాన్ని నిన్ను జల్లించాలి నిన్ను జల్లి బట్టాలని అయినా కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నిన్ను వేడుకున్నా కాబట్టి నీ మనసు స్థిర స్థిరపడిన తర్వాత నీ సహోదరులను నువ్వు స్థిరపరచమని ప్రభు చెప్తారు అంటే పేతురిని సైతాన్ని కోరుకుంది పేతురు నాకు ఇచ్చేయమని కానీ ప్రభు ఏం చేసిండంటే పేతురు గురించి ప్రార్థన చేసింది అక్కడ చూడండి అక్కడ ఒక ఒక సేవకుల్లా కనిపిస్తుంది మన ప్రభు కదా కాబట్టి మనం కూడా సైతాన్ సోదరులో మనుషులు పడినప్పుడు నువ్వు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే వాళ్ళు విడుదల పొందుతురంట వాళ్ళు వాళ్ళు స్థిర మనసు కలిగి ప్రభుల్లో వస్తారంట అక్కడ ఒక ఒక దైవ జన్ లాగా ఒక ఒక బోధకులు ఒక స్టీచర్ లాగా ఒక మంచి గురువు గృహ నిరోకు లాగా మన ప్రభు కనిపిస్తాడు ఆయన వేడుకోవటం ఏంటి దేవుడు వేడుకోవటం వేయండి అంటే అవన్నీ విధానాలన్నట్టు మన రోల్ మనం ఎట్లా పాటించా జీవించాలని నంది కుమార పరిశుధాత్మ అంటే ఆ విధానాల ఫంక్షన్ ఈ రోజు కూడా పెద్ద పెద్ద సేవకులు కూడా అర్థం కాదు కానీ మనకి ఈజీగా అర్థమైపోయింది ఎందుకంటే నువ్వు ఆయన ఆత్మ నీళ్ళు ఉంటే నువ్వు దేవుని ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా నీకు బయలుపరుస్తావు ఆ విధానాలు నీకు కన్ఫ్యూజ్ ఏమి కనిపించి ఒకప్పుడు నాకు భయంకరమైన కన్ఫ్యూజ్ ఉంటుండే నేను కొట్టడటో మనుషులతో వాదించటోడి కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న నన్ను ప్రభువు ఆయన ఎప్పుడైతే తన ఆత్మతో నన్ను నింపిండో అప్పుడు ఆ సత్యను గ్రహించగలిగిన నేను ప్రార్థన చేసిన దాని గురించి నేను ఎట్లా అర్థం చేసుకోలేదు ప్రభు అంటే దేవుని బిడల ద్వారా అది బయలుపరచబడింది కాబట్టి నేను అది బయలుపరచునని చెప్తే అంత నన్నమీద కాదు కదా కాబట్టి మనం పరిశీలించినప్పుడు ఎన్నో వాక్యాల ఉన్నాయి దానికి సంబంధించి కాబట్టి ఆయన దేవుడు ఆయన సజీవుడు అని ఈ లోకానికి వచ్చి ఒక కుమారు లాగా ఒక సేవకులాగా ఉన్నాడు మనిషి పరిచారం చేయటానికి వచ్చింది గానీ పరిచారం చేయించడానికి రాలేన అంటే ఒక సేవకులాగా వచ్చింది ఆ దర్లోక రాజ్యం నుంచి ఆయన సేవకుల్లాగా ఈ లోకానికి దిగి ఒక దేవుడే ఒక సేవుకులాగా వచ్చినప్పుడు మనం సేవకులాగా ఉండొద్దా ఆయన దైవత్వాన్ని విచ్చిపెట్టి లోకానికి సేవ చేసిండు సామాన్య మనిషిలాగా మనకు అంత ఆధిక్యత ఏడు ఆ దనిత ప్రభు ఇచ్చిండు ఆయన సువార్త చెప్పడానికి ఆయన నామాన్ని ప్రకటించడానికి మనకు ఆ యోగ్యత ఇచ్చిందంటే మనం ఎంత ఎంతో గొప్ప ధనువులు కదా కాబట్టి ఆయన ధనిత మనకు ఆయన పిల్లలైన మనకు ఇచ్చిండు కాబట్టి మనం శ్రమ పట్ల నేర్చుకోవాలా నుంచి జయించి విందుకు పోయి బిడ్డలుగా నేర్చుకోవాలా కాబట్టి ఇందాక మనం చూసినాం మనం చూసినాం కదా తన వాక్యం చెప్పిండు శ్రమదిన నువ్వు కింగిని ఎరలా నువ్వు చేతకాని ఆ శ్రమ పడిన నువ్వు నువ్వు వాక్యం చెప్తున్న అంటే మనం వాళ్ళందరినీ శ్రమల నుంచి మనం విమోచించేవర్లాగా ఉండాల విమోచకుడు మన ప్రభు నీలో ఉండి నీ ప్రభు వాళ్ళు విమోచన కల్పిస్తా ఉన్న విడుదల నీ ద్వారా కాబట్టి నీకు శ్రమలు తప్పవన్నట్టు కాబట్టి శ్రమల కాలంలో మనం కాపాడుతానే మన ప్రభు వాగ్దానం చేసింది కదా ప్రగణ గ మూల అధ్యయం పదవచనంలో చెప్తుడు నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యం గైకుంటువు గనక ఎవరైతే ఆయన వాక్యం గైకుంటారో ఓర్చుకుంటారో ఆయన నామం నిమిత్తం శ్రమలు సహిస్తారో ఆయన నామం నిమిత్తం నిందలు భరిస్తారో ఆయన నామం నిమిత్తం వాళ్ళకి భూలోకం మీద రాబోయే శ్రమ శోధన కాలంలో శ్రమల కాలం నేను వాళ్ళని కాపాడుతానని ప్రభు వాగ్దానం చేశాను కాబట్టి మనం అత్త శ్రమను మనం ఆయుధంగా ధరించుకొని మనం ముందుకు పోయి విజయం పొందుకొని ఆయన నామం నిమిత్తం ఏసుక్రీస్తునామం మహిమపచ్చమిత్తం ఆ నామం గురించి మనం అనేకులు ప్రకటించి రక్షణ నడిపి నడిపించాలా ఆ శ్రమల కాలంలో నువ్వు ఆయన కొరకు ఆ శ్రమల నుంచి దేవుడు కాపాడ ఇది వాగ్దానం మనకి కాబట్టి మనకు శ్రమలు ఉన్న గాని కాపాడుతారు మన ప్రభు అనేకులు శ్రమలో కూడా కాబట్టి వాళ్ళని కాపాడటానికి ఆయన ఆయన సత్యంలో నడిపిస్తానికి దేవుడు నిన్ను ఇంతకాలంగా ఆపడింది కాబట్టి మనం ఆ సత్యం మనం అర్థం చేసుకోవాలా ప్రభు అక్కడ సమీపించారు కాబట్టి మనకు సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా అలాంటి కృప మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తారు దేవుడు చిన్న వాక్యం దీవించిన కాక స్థూత్రం ప్రభా పరిశుద్ధిగా గొప్ప దేవ మహోన్నతుడ సర్వోనతున సర్వకృపా నీకు మహిమ స్వరూపుడానికి అన్నాలి ఇంతవరకు ప్రభావ మీరు మాతో పాటు ఉన్నారు మాతో మాట్లాడినారు ప్రభావ మీకు మాకు అనుగ్రహించినారు ప్రభావ మీ ఆత్మ వల్ల మాకు ఇవన్నీ మీరు చూపించిన వర్ణాలే బహు శ్రమల కాలములో ప్రభా మే ఉంటున్నాం ప్రభా ఈ లోకంలో ప్రభా మీరు శ్రమను ప్రభా క్రీస్తు శ్రమ పడింది కనుక అటు మీరు ఆయుధంగా ధరించుకోమని పేరు జ్ఞాపనం చేస్తున్నారు ప్రభా పాత నిబంధన కాలంలో క్రొత్త నిబంధన కాలంలో శిష్యులు ఆ రీతి వాళ్ళు ఆ శ్రమను ఆయుధంగా ధరించుకొని మీకు మనసును ఆయుధంగా ధరించుకొని ఆ శ్రమల వాళ్ళు విజయం పొందినారు ప్రభా జయ జీవితం అనుభవించినారు వాళ్ళు గంభీరమైన సేవ ఏసు క్రీస్తు నామాన్ని ఉన్నత స్థితికి ఆ నామమే గొప్ప నామాన్ని చూపించినారు ప్రభు మనుషులకునైనా ఆ నామాన్ని హెచ్చింపజేసినారు ఈ శ్రమల కాలంలో మేము కూడా ప్రవ్వాసు క్రీస్తు నామం నిమిత్తం ఎన్ని శ్రమలు వచ్చినా గానీ ప్రవ్వా మేము ఆ నామం గురించి శ్రమ అనుభవించాలి ఎందుకంటే ఆ శ్రమలే ఒక ఆయుధంగా మేము చూస్తున్నారు మీరే మాకు ఆయుధం ప్రవ్వా మీరు ఎట్లా జయించిన ఈ లోకంలో ఆ రీతిలో మీరు విజయం పొందాలా అనేక మీ చెంతకు అలాంటి సేవా నడిపించి మీరు ఆ కొడుకు మమ్మల్ని పాట పాడాలా పాడు సెవెన్ సెవెన్ పాడు పాడిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని మనం ఈ సెషన్ మనం కంప్లీట్ చేసే ఆరాధించు నా తండ్రి నిన్నే ఆరాధించును ఓసు నిన్నే ఆరాధించును నా తండ్రి ఆరాధించును ఎవరు లేరయ్యా నాకున్నది నీవెనయ్యా ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా నీవే చాలయ్యా రాధించును నా తండ్రి నిన్నే ఆరాధించు ఓయసు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును ధనము వద్దయ్యా నాకు ధాన్యము వద్దయ్యా దనము వద్దయ్యా నాకు ధాన్యము వద్దయ్యా నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా ఓయేసు నిన్నే ఆరాధిస్తూను నా తండ్రి నిన్నే ఆరాధిస్తూను ఓయేసు నిన్నే ఆరాధిస్తూను నా తండ్రి నిన్నే ఆరాధించును మామవు నీవయ్యా మా నానవు నీవయ్యా మామ్మూ నీవయ్యా మా నానవు నీవయ్యా మాతోడు వయ్యా మా నిడా నివయ్యా మాతోడు వయ్యా మా నిడా నివయో యేసు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును ఓయసు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును మరువా బోకయ్యా నన్ను మరచి పోకయ్యా మరువా బోకయ్యా నన్ను మరచి పోకయ్యా బ్రతుకాలేనయ్యాయాలోకంలో ్రతికాలేనయ్యాయాలోకంలో ఓసు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును ఓయసు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును మేడలు వద్దయ్యా నాకు మిద్దెలు వద్దయ్యా మేడలు వద్దయ్యా నాకు మిద్దలు వద్దయ్యా నీవే చాలయ్యాని మాటలు చాలయ్యా నీవే చాలయ్యాని మాటలు చాలయ్యా ఓయేసు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును ఓయేసు నిన్నే ఆరాధించును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 నా తండ్రి నిన్నే ఆరాధించును ఓయసు నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును ఎప్పుడు వస్తావో నీరాకడ ఏక్షణమో ఎప్పుడు వస్తావో నీరాకడ ఏ క్షణమో వేచి ఉన్నాను కనిపెట్టి ఉన్నాను వేచి ఉన్నాను కనిపెట్టి ఉన్నాను ఓయేసూ నిన్నే ఆరాధితూను నా తండ్రి నిన్నే ఆరాధితూను ఓయేసు నిన్నే ఆరాధిస్తూను నా తండ్రి నిన్నే ఆరాధిస్తూను హాలేలుగా థ్యాంక్ యూ రావణ్ ప్రెసి మనం ఒక్కొక్కరుగా ప్రార్థన చేసుకుని సార్ అలీలియ సోదం ప్రభా పరశుద్ధురా గొప్పదేవ మైమగల రాజా సర్వశక్తి సంపన్నుడ రాజుల రాజా ప్రభుల ప్రభా దేవాది దేవ ఐస మీకు వందనాలభా ఆకాశం మీ సింహాసనం మిస్ ప్రభావ భూమి మీ యొక్క పాదపీఠం ప్రభా మీ యొక్క పాదపీఠం మీద మేము మొర పెడుతున్న మిస్ ప్రభా మా మొరం మీరు ఆలకించండి ఏసీ సన్నిధికి ప్రభా ధూపం వల్లే ప్రతి ఒక్క ప్రాధాన్యం చేర్చుకొని ఘన విజయాన్ని దయచేయండి ప్రభా మా విశ్వాసాన్ని ఆత్మని బలపరచండి మీలో ప్రభా ఏసములకు మీకే మహిమ కలుగును గాక సర్వశక్తి సంపన్నుడా సర్వాధికారి జీవం దేవా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్న మీ మిమ్మల్ని వెంబడిస్తున్నాం మిస్ ప్రభావ మరో మీరు ఆలకించండి ఓ పరిశుద్ధురా గొప్ప దేవా మీకు వందనాలు ప్రభా హలే లుయా జీజస్ మీకు ఎంతో లెక్కలేనని వందన ప్రభా యేసు నామం బట్టి ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా పాటల ద్వారా మీరు మయం పొందినారు ప్రభా ప్రతి ఒక్క ప్రార్థనాంశం పొంది ఉన్నామని నమ్ముచున్నామే ప్రభా మీరాడీ త్వరలో ఉంది ప్రభా అన్నిటికన్నా ముఖ్యమైన రచన మీరు అక్కడ సమయం ప్రభా దానికి మేము సిద్దపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా ప్రభా అలాంటి ప్రభా సేవా అభిషేకం మాకు దయచేయండి సొంత ప్రార్థన ప్రభా స్వార్థ ప్రార్థన సేవ ఎక్కడ కూడా జరగడానికి వీలేదు ప్రభా ఏసా మీకు వందనాలు ప్రభా మీకు జీవితాలను తీర్మానం చేసుకునే ప్రభా సేవ జరగాల ప్రభా సహాయం మీరు దయచేయండి ప్రభా కృపా మయుడి మీరు గొప్ప దేవుడు ప్రభా ఏసా తెగుల నుంచి విడుదల ఈ ప్రజలకి దయచేయండి ప్రభా తెగులు ఎందు నిమిత్తం వస్తున్నాయో ఈ ప్రజలు ప్రభా వాటిని గ్రహించి దేవా వాళ్ళ పాపపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టి రజా పరిశుద్ధంగా తయారయ్యి ప్రభావం మీరు అక్కడ సమయంలో ప్రభావి పరిశుద్ధంగా జీవించాల సహాయం మీరు దయచేయండి ప్రభా వైరస్ బారిన నుంచి విడుదల మీరు దయచేయండి ప్రభా స్వస్థపరిచి ఏ హో నేనో ప్రభా ఇంకొకరు లేరు ప్రభా మీరు తప్ప ఇంకా స్వస్థపరిచేవారు లేరు ప్రభా మేము మీకే ప్రార్థన చేసినాం ప్రభా మా మొర మీరు ఆలకించండి ప్రభా ఏసా మీకు వందనాలు ప్రభా వాళ్ళందరికీ స్వస్థత కలగజేయండి ప్రభా వాళ్ళంతా కూడా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డ మోకరించి ప్రార్థించి ప్రభ ప్రచతాపడి వాళ్ళ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితం ప్రభా స్టార్ట్ చేయాలా ప్రభా మీలో పట ప్రభా సహాయం దయచేయండి ప్రభా ఇంకా అనేకమైన వైరస్లు వింత వైరస్లు వస్తున్నాయి ప్రభా వాటి నుంచి ఎలా తప్పించుకున్న జ్ఞానాన్ని దయచేయండి ప్రభా లేవాటి బారణ పడుతున్న వాళ్ళ మీద కృప కనికరం జీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఏ సుక్రీస్తున్నాం లో విడుదల వేస్తున్నాంలా కలగాల ప్రభా సహాయపడండి ప్రభా ఏసా మీ నామంని మైమ పరిచేటట్టు ప్రతి బిడ్డని తయారు చేయండి ప్రభా మహిమోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడా సర్వాధికారి మీకు వందనాలు ప్రభా మీకు వందనాలు ప్రభా మీరే ప్రభా మైం పొందండి ఏ ఇస్తున్నా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్న మహోన్నతి దేవ మహిమ స్వరూపతండి కృపా మైడానికి స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడైనా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించిన నీకు వందాలేసయ్య నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న గొప్ప దేవ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయిన మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు నాయన దివరాత్రులు మమ్మల్ని కాచి కాపడ్డన్నారు నా ప్రభా నా దేవానికి స్థుతులు స్తోత్రమైన ఈ దినానికి మేము బ్రతికిన వంటి కేవలం అది మీ కృపనే నాయన గొప్ప దేవానికి స్తోత్రమైన నా ప్రభా దైవ ఈ శ్రమల కాలంలో ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా అయినా మీరే మాతో మాట్లాడినారు ప్రభా నీకు వందాలేసయ్య ఒక ప్రభా నైనా మీకు మనసును మేము ఒక ఆయుధంగా ధరించుకోవాలా శ్రమను మేము ఆయుధంగా ధరించుకోవాలా ప్రభా నైనా ఇస్తు ప్రభా శ్రమలో మేము విజయం పొందాల ప్రభావ భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం మా సహోదరులు ప్రభావ రెండు గుంపులో పట్టబడిన ఆ మూడో గుంపు ప్రభా మేము బయటికి తీసుకొని రావాలా ప్రభా నైనా బహుభయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం మేము ఏ రీతిగా జీవించాలా ప్రభావ మా విశ్వాసాన్ని ఏ రీతిగా రెట్టిం చేసుకోవాలా సేవా జీవితంలో మేము ఎట్లా ముందుకు పోవాలా విషయాలు మాతో మాట్లాడిన ప్రభావ ప్రతి దశలో ప్రభ మేము మీకు విధేయత కలిగి మేము జీవించాల ప్రభావ ఈ శ్రమలలో మేము విధేయత నేర్చుకోవాలి మేము ప్రేమించాల ప్రభా అయినా ఇస్తు ఏ సుక్రీస్తున్నామో మహమపరచబడి నిమిత్తం అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ప్రభా మీ వాక్యాన్ని మేము ప్రకటించాల ప్రభా అయినా ఇస్తు ప్రభా తన్ని ఈ లోకమంతా భయంకరంగా జీవిస్తున్నారు ప్రభా వాళ్ళతో కూడిన ఈ లోకమంతా ప్రభా ఈ లోకాదీతమైన విధానంతో అది కొట్టుకొని పోతుంది ప్రభా కనికరించమని ప్రాదిష్టం కృపజీపించిన ప్రభావ వాళ్ళందరూ ప్రభా సత్యాన్ని గ్రహించి మేము ప్రేమించేలాగా మీకు సహాయపడండి అన్నిటి అంతమో సమీపమైంది ప్రవ్వా ఆయన మీ రాక ఇంకా బహు సమీపంగా ఉంది ప్రభావ ఆయన ఇస్త ప్రభా ఏ క్షణం ఏం జరుగుతుందో మనసుకు తెలియదు అంత భయంకరమైన కాలం మేము ఉంటునం కాబట్టి ప్రతి దశలో మేము జాగ్రత్తగా యథార్థంగా మిమ్మల్ని జీవించాలా ఓ ప్రభావ గొప్ప జన సమయంతో ప్రభావ మా సహోదరుల ప్రభావం బయటకు తీసుకొని రావాలా ప్రభావ నాయన ఇస్త ప్రభు ఇదంతా శ్రమతో కూడింది ప్రభావ కానీ మీరు మాకు సహాయకులుగా ఉన్నారు ప్రభావ ప్రతి శ్రమల నుంచి మేమని కాపాడుతున్నారు ప్రభా మీకు అభిషేకం మా మీద ఉంది ప్రభావ్వాస్త ప్రభు మీరు సంతోషించి ఆనందించమన్నారు మీ ఏసుక్రీస్తున్నాము ఆయన మహిమ బయలుపరచబడుతున్నప్పుడు మీరు మహా ఆనందం ఎంచుకోమన్నారు కాబట్టి ప్రవ్వా ఈ లోకంలో మేము ఎంతో శ్రమించినా గానీ అది మీ మహిమ కొరకే ప్రవ్వా ఆయన నేను మహిమ పచ్చబడేలాగా ఉండాలి ప్రతి దశలో ప్రతి ప్రవర్తనలో ప్రభావ ఓ ప్రభావ మీకు మహిమ రావాలా ప్రభా మా జీవితాలను మేము సమర్పించుకొని కొరకు జీవించాలా ఈ గడిచిన కాలంలో ప్రభా ఒకవేళ మేమైనా ఓ పొరపాట్లు చేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాం శారీరకమైన జీవితం జీవించుంటే మమ్మల్ని క్షమించండి అతన్ని మా జీవితాలలో మార్పులు రావాలా సంపూర్ణంగా ప్రభావం మీ మీద ఆధారపడి జీవించాలా ప్రభావ ఆయన ఇటు ప్రభావ సంపూర్ణమైన సత్యంలకు మేము అడుగు పెట్టాలా ఓ ప్రభ మనుషుల మాయా పైల చేత పోకుండా ఇటు అలలు కొట్టి అటు గాలి కొట్టుకుని పోకుండా ప్రభావ ఆయన మీకు ఉపదేశం మేము పొందుకున్న మేము మీ వాక్యాన్ని పట్టుకుని ముందుకు పోవాలా ప్రభావ ఆయన మీలో మేము రూపాంతం పొందాలి మీకు స్వరూపంగా మేము మార్చబడాలా ప్రభావ ఆయన మీ దైవత్వాన్ని ప్రభ మేము పొందుకుని ప్రభావ అనేకులు చూపించాలా మీ మహిమ నిమిత్తం ప్రవ అలాంటి బిడలుగా మమ్మల్ని తయారీవంత వైరస్ బాధితులు అందరినీ ప్రభావ మీరు స్వస్థపరచమని ప్రార్థిష్టమైన ఓ ప్రవ్వ ఎంత భయంకరమైన తెగుళ్ళు ప్రభావ ఈ లోకంలోకి వచ్చినాయి ప్రభావ మీ ఆగిలింది లోకంలో ఏది జరగదు ప్రభావ మనుషులు తిరుగుబడటానికి నిదర్శనం ప్రభ కనికరించమని ప్రార్థం అలా జీవితాలు సరిదిద్దుకోవాలా ప్రభావాలు ప్రవర్తన ఎప్పుడైనా మార్చుకోవాలా ప్రభావ మీ వైపు తిరగాల తండ్రి హృదయాలు చింపుకోవాలా వాళ్ళ హృదయాలు ప్రభావ తెరవబడాలా ప్రభావాల ఆత్మనీయతలిపోబడాలా ప్రభావ పాప నుంచి వాళ్ళు బయటకు రావాలా ప్రభావ అసహించుకొని బయటకు రావాలా ప్రభావ ఇప్పుడైనా వాళ్ళ జీవితాలు మార్చుకోవాలా ప్రభావ మీ కృప ఇస్తున్నారని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నారు కానీ మీ ప్రేమను తెలుసుకునే స్థితిలో ఉన్నారు మనుషులైనా ప్రతి బిడ్డ నశించుకోకుండా మీరు ఆకర్షించుకుని వైరస్లో మీరు స్వస్థపరచండి బాగా రకరకాలమైన వైరస్లు రాబోతు ఇంకా భయంకరమే రాబోతుంది త్వరలో ప్రభావ అయినా కాని మేము భయపడము ప్రభా ఈ కాలానికి మమ్మల్ని నిలబెట్టిన ప్రభా నా తనే నీకు అందాల తాన్ని మీ మహిమ నిమిత్తం మేము పనిచేయాలా ప్రభావ మీ సంకల్పం ప్రకారం మేము నడుచుకోవాలా ప్రభా మీ సత్యాన్ని మీ నీతిని మేము ప్రకటించాలా అనేకులు ప్రార్థన చేయాలి ప్రభావ అనేకులు మా సేవలు స్వస్థత పొందుతులు ఓ ప్రభావతాన్ని నీకు వంద జీతాలు తిరిగి కట్టబడాలి మీరు అలాంటి శివ జీతాలు మిమ్మల్ని అందరూ నడిపించడానికి ప్రాధిష్టమైన దేనిశలు భయపడుకున్న దేనిష్యులు మేము చింతించుకున్న ప్రభావ విశ్వాసానికి కర్త దాన్ని మీ వైపు చూస్తే మేము గురి ఎద్దకు ఎందుకంటే కొనసాగించేది మీరు ప్రవ్వ మీ గురి ఎద్దకు మీరే మాకు కర్తనైనా మీరే మా సమస్త మా కొండ మా కోట మా దాగు చోటు మీరే ప్రవ్వాళ్ళు మేము దాచబడి ఉన్నాం మీరు రెక్కల కింద మేము ఈ క్షణం మీతో పాటు పరలోకంలో మేము మీతో పాటు మమ్మల్ని కూర్చొని పెట్టిన ప్రభావ్వా నీకు వందాలిస్తా అలాంటి దన్యత మీరు మాకు అనుగ్రహించడం నీకు వంద ప్రభావ ఈ దన్యత ప్రతి ఒక్క బిడ పొందుకోవాలని మేము ప్రకటించాలనైనా ఆ రీతి మళ్ళీ నడిపించమని ప్రార్థిష్టం ఉన్న ప్రతి బ్రదర్స్ అందరూ ఆశీర్వదించండి నూతనంగా మీరు అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకొని ప్రతి చోటు మీకు సాక్షిని పెట్టుకోమని ప్రారం సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ప్రవ్వా ఆయన ఇసు ప్రభు శరీరకమైన జీవితం ప్రభు మాకు వద్దు ప్రవ్వా మేము ఆత్మీయంగా జీవించాలని మీరు ఈ మమ్మల్ని హెచ్చరించినారు ప్రభావ ఒకవేళ శరీర బలహీతలు మాలుంటే అవి చూపించిన ప్రభావటి నుంచి మేము విడుదల పొందాలి ఒప్పుకోవాలా వాటిని విడిచిపెట్టాలా ప్రభ మీకు కనికీరం పొందాలి మీ కృపలమే జీవించాలా ఓ ప్రభావ ఆత్మ సంపూర్ణమే ముందుకు సాగిపోవాలా ప్రవ్వా అలాంటి సేవా జీవితంలో మిమ్మల్ని ఆ రీతిగా ప్రవ్వ మాలకం దగ్గర నుంచి మేము ప్రార్థిస్తాం దేవా బిడ్డకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రవ్వా తలని చరికాలు మీరు రక్తాన్ని ప్రోక్షింపచ్చేయండి ప్రతి ఆగ్నేస్లారా ఏసు క్రీస్తునవును మీకు ఆజ్ఞాపిస్తాను మీరు పూర్తిగా రెస్టోర్ గా అవును గాక మీకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధం నామం హాల లుయా మీరే స్వస్థపరచండి ఆ నరాలను సంపూర్ణంగా మీరు జాయిన్ చేయండి ఆ నరాలు ఈసంలో అతుక్కోవాలా ఈస ప్రభావ ఎముకోలో అతుక్కోవాలా ఓ ప్రభా కీళ్ళలో నరాల్లో మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి సంపూన హీలింగ్ దాంట్ ప్రభ ఓ ప్రభ మీ జీవంతో నింపమని ప్రార్థిష్టమైన ఓ ప్రభ వారి కష్టకాలం మందు యహోవకు వారి ఆపద ఆయన వారిని విడిపించి ఆయన వాక్కుపచ్చి వాళ్ళని బాగు చేసిన వాక్యం చెప్తున్నారు ప్రభావ కీర్తన గ్రంథంలో మీ వాక్కు పంపి ప్రవ్వా ఆ బిడ మీరు బాగు ఆ బిడ భవిష్యత్తు మీద దీవించిన నింపి ఆ బిడ ప్రభ ఎంత వేదన ప్రతి వేదన తొలగించను ప్రభావ స్వస్థపర్చని ప్రభావ ఆ కాళ్ళును మీరు తెరవండి ప్రభావాయిస్ లో ప్రభా మీ రక్తాన్ని ప్రోక్షింప చేయమని ప్రార్థమైనా తండ్రి మీరే స్వస్థపచ్చే దేవుడు మీరు మాట ఇస్తే ప్రభావ సెలవు ఇస్తే స్వస్థత కలుగుతుంది ప్రవ్వా నైనా నీకు వన్నాలు ఇస్తే ప్రభావా రక్త గారి శ్రీ స్వస్థత పొందింది ప్రవ్వా మీ వస్త్రం ముట్టుకోగని స్వస్థత పొందింది ప్రవ్వా తండ్రి ఆ బిడ ప్రభా విశ్వాసం బిడ్డకు ది ఆ బిడ ప్రభావ ఎంత బాధ అనిపిస్తుందో ప్రభా కనికరించమని ఆ బిడ్డని స్వస్థపచ్చినయన ఆ ఇసులు పని ప్రవా ఆ బిడ మీరు దర్శించిన అయినా బిడ్డ మీరు ఆకర్షించుకో ప్రవ్వా ఆనాడు ఓ దేవా ఈశ్వ ఆ బిడ్డ నాయన ఈశ్వ మీరు ఎంతగానో కాపాడే ప్రవా ఇంతవరకు నిలబెట్టిన అది మీ కృపనే ప్రవ్వ నైనా ఆ క్షణంలో ప్రవ్వా ఆ బిడ్డ ఈ రోజు వరకు బ్రతుకున్నది మీ కృపనే నాయన తండ్రి ఆ బిడ్డని మీ ఆ బిడ్డ ద్వారా మీ మహిమ పొందండి అయ్యా ఆ బిడ్డ మీ మహమర్థమై నిలబెట్టుకుని ఆయన మీ మహిమ కొరకు బిడ్డ నిలబెట్టుకుని ప్రవ్వ తండ్రి కుటుంబాన్ని కూడా తల్లిదండ్రులు మీరు ఆదరించ బలపచ్చని ప్రవ్వ స్థిరపచ్చని విశ్వాసంలో పడిపోకుండా సొమ్మీలిపోకుండా ఆయన ఆ బిడ్డలను విశ్వాసాన్ని మీరు బలపచ్చండి స్థిరపచ్చమని ప్రార్థిస్తాం బంధువులందరిలో మీ ఆదరణ మీ సమాధానం మీ శాంతిని అనుగురించి ఓ వేదం తొలగించి ప్రవ్వా విశ్వాసం దయచేసి నడిపించమని ప్రార్థిస్తాం ఇక ఆన్లైన్ లో ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాలను బ్రదర్స్ అందులో కుటుంబాలంతా మీరు దీవించండి ఆశీర్వదించండి నూతనంగా మీరు అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షులు నిలబెట్టుకోండి అయినా ప్రవ్వా నా తన ఈ దినవంత మీకు నూతనమైన కృపరు మాకు అనుగ్రహించి నడిపించింది నూతన అభిషేకం దయచేయండి మేము చేయ పని వాటి అంతట్లో ఉద్యోగంలో బిజినెస్ ప్రతి దాంట్లో ప్రవ్వా మీరే మాకు సహాయ నడిపించి ప్రతి దాంట్లో నిన్ను మిమ్మల్ని మయమపరచాలని ఆయన అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీ ఆకుడు మమ్మల్ని అందరూ పరచుకోమని త్వరలో రాన్నేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాతిక్ష్యునాంతండి ఆమె సుప్రభాభిస్తామదేవాడి వాచ్ పేట ధ్యానం అనుభవం పేరు చేసిన పరుచుదరచును నా అభిమానిస్తు ఈ కాలంలో ప్రభావ భయంకర కాలంలో రాకరి కాలంలోనో అలడియ స్వస్థ బుద్ధి మీ ఉంది అలడియ బుద్ధి జ్ఞానం మీ దగ్గర ఉంది కనుక మాకు కలిగించండి దాని ప్రకారం నడిపించండి హైదరాబాద్ సాధించండి ఆటగా తీసి దయ్యాలు కాల్చి నాభి అలరియా గొప్ప జన్ కరించండి జ్ఞానం చేస్తూ తెలియండి పడిపోయిన సేవలు లేవనెత్తండి వారి స్థాయికి జ్ఞాపం ఆ వైరస్ నుంచి విడిపించి వాళ్ళతో మాట్లాడి జ్ఞానం చే వైరస్ వ్యక్తి రక్షణ పొందాలా స్వస్థత పొందాలా ఆ కుటుంబంతో రక్షణ పొందాల ఎంతో మంది వైరస్ చచ్చిపోయిన ఆ కుటుంబం జాప్యం చేసుకుని ఆత్మ తెలియండి వాళ్ళకి జ్ఞానం రక్షణ తెచ్చండి నా దీవాన్ని శ్రోధం చేసాం శ్రోతం ఈ కుటుంబంలో ఎంతమంది రాలే బిడలి వాళ్ళు జీవించండి కుటుంబంతో రక్షణ పొందే సేవ చేయాలా మీ ఎందుకు భయమస్త ఉండాలా మీ అనుకారించండి నీ వాస్త జీవితం దాని యాజ్ఞలు లేకుండా జీవితం చేయించండి గల మనసు దాని గ్రహించు దైతాలు దెయ్యాలు కాచి గురాత కాల్చి అలా మీరే వాళ్ళకు సహాయం మనీసిన ప్రస్తుతం మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికి వైరస్ బాధితులకి మాలకం పేద కుటుంబంకి మాలకం బేదరికి లోకంలో దేవుని సేవకులందరికీ సదాకాలం తోడయిను గాక ఆమె ప్రెజరా